ీరుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరకర మమైవాంశో జీవలకే జీవూతనాతన మనస్థానీంద్రియాణ ప్రకృతిస్థాని కర్షతి నేను జీవు ధర్మ ఈ నేను అనే అనుభవం ఏది కలతో దాన్ని చాలా జాగ్రత్తగా మనం శోధన చేయాల్సి ఉంటున్నాం మొత్తం అధ్యాత్మ విద్య అంతా కూడా నేను అనే అనుభవము యొక్క శోధన ముందు నేను అనేది ఒక పదము తెలుగు పదము సంస్కృత పదము ఇంగ్లీష్ పదము అనే దృష్టి నుంచి బయటపడాలి అదొక పదము లేక వాక్యము అహమస్మి అయాం నేను ఉన్నాము అనేది ఒక వాక్యము దాని నుంచి బయటపడాలి మీరు మీరు చూసుకోండి మీకేసి మీరు చూడండి నేను అనేది ఒక అనుభవము నాన్ లెడ్బల్ ముందు పదము వచ్చి తర్వాత నేను వస్తుందా లేక ముందు నేను అనే అనుభవము వచ్చి తర్వాత పదం వస్తుందండి ముందు నేను ముందు నేను తరువాతే భాష భాష ముందు తర్వాత నేను కాదు ముందు నేను తరువాత భాష కాబట్టి నేను అనే అనుభవము ఈ అనుభవము యొక్క శోధన మనం మానవులు ఎలా ఉంటారంటే చాలా అజ్ఞానంలో ఉంటాం నేను అనే అనుభవాన్ని పక్కన జగత్తు గురించి శోధన చేస్తా దేవుని గురించి శోధన చేస్తా నేను లేనిదే జగత్తు లేదు దేవుడు లేదు ఇందులో అసలు నేను సంగతి పరిశీ పరిశీలించకుండా నేను శోధించకుండా మీరు జగత్తు శోధన చేస్తే ఆ జగత్తు యొక్క శోధన ఇంకంప్లీట్గా ఉంటుంది అసమగ్రంగా ఉంటుంది అలాగే నేను యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా ఈశ్వరుని గురించి మనం ఏం మాట్లాడినా కూడా అది కూడా అసమగ్రంగానే ఉంటుంది కాబట్టి నేను అనే అనుభవము ముందు నేను అనేది ఒక అనుభవము నాన్ వెర్బల్ ఎక్స్పీరియన్స్ నేను అనే పదము నేను ఉన్నాను అనే వాక్యము తర్వాత వస్తే ముందు నేను అనే అనుభవము ఇప్పుడు ఈ అనుభవము యొక్క స్వరూపం ఏమి దాన్ని మనం శోధన చేసుకోవాలి ఇప్పుడు నేనుకి నేను సుబ్బర్ణను సుబ్బయ్య అన్నారనుకోండి అది సరికాదు కదా ఉభయాన్న ఒక పేరు పెట్టారు దేహానికి పెట్టిన పేరు కూడా దాన్ని తీసుకెళ్ళి నేను మీద అధ్యారోపణం చేసుకోవటం అన్నది తెలివి తెలివితేటట్లు అనిపించకూడదు వ్యవహారం కొరకాలని అనిపించిన కాబట్టి ఆ నామము నామముతో మనం తాదాత్మ్యాన్ని చెందకుండా ఉండాలి ముందే నామంతో తాదాత్మ్యం చెంది కూర్చున్నారనుకోండి మీరు అప్పుడు నేను యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోలేకపోతారు కొంతమంది అలాగవుతారు కొంతమంది ఎలా ఉంటారంటే నామంతో తాతాత్మ్యాన్ని చెంది ఏదో పేరు ఇంటి పేరో లేకపోతే టైటిలో ఏదో పట్టుకుని అదే అనే ఒక రకమైన భ్రాంతిలో మనుషులు జీవిస్తూ ఉంటారు ఉదాహరణకి ఇంటి పేరు ఉందనుకోండి ఏదో ఇంటి పేరు ప్రతి వేళకో ఇంటి పేరు ఉంటుంది ఇంటి పేరు ఏమంటే ఎప్పుడో ఉంటుంది ఎప్పుడో వంద ఏళ్ల క్రితం లేకపోతే నాలుగు వందల ఏళ్ల క్రితం వచ్చింది తెనాలి రామకృష్ణ అన్నారు అనుకోండి తెనాలి ఇంటి పేరు తెనాలి అనే గ్రా నగరము ఆ ఇంటి పేరు ఉండదు కదా తెనాలన్నది సృష్టించి జగ ప్రజాపతి గారు తెనాలను ఏమో సృష్టించలేదు కదా వచ్చింది మీరు అమెరికాలో వెళ్ళేప్పుడు గ్రామంలో ప్రవేశిస్తారు బ్యాక్ బ్యాట్ గ్రామం పేరు మేము ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కనపడుతున్నాం సో ఇన్కార్పొరేటెడ్ ఇన్ సెవెంటీన్ నైన్టీ ఫోర్ అంటే అంటే పదిహేడు వందల తొంభై నాలుగో సంవత్సరంలో అక్కడ ఆ గ్రామాన్ని స్థాప్ చేశారు ఎవరు వచ్చో గుడుసె వేసుకున్నారు ఇక తర్వాత నలుగురు కలిసి ట్యాంక్స్ వేసుకుని తర్వాత క్రమంగా అక్కడ నేలను చదువు చేసుకుని ఒక గ్రామాన్ని తయారు చేసుకున్నారు అదే విధంగా తెనాలి అనే ఒక గ్రామము తర్వాత తౌదైంది ముందు ప్రారంభంలో ఏదో పదకొండు వందల సంవత్సరంలోనూ పన్నెండు వందల సంవత్సరంలోనూ మొదలై ఉంటుంది ఆ తర్వాత ఇంటి పేరు వచ్చింది కాబట్టి ఈ ఇంటి పేరు ఏమీ ఇది అనాది అది కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు దేన్ని సృష్టించేయడానికి చెప్పడం అదేమి తెలివి తప్పు తెలివి తప్పు కాదు కాబట్టి ఒక ఇంటి పేరును పట్టుకుని దానితోటి మమేకమైపోయి తాదాత్మ్యాన్ని చెంది జనాలు వంశస్థుల చరిత్ర అనే ఉపసమోహట రాసిపెట్టి ఇలాంటివన్నీ చేసి తద్వారా ఆ నేను అనే అనుభవం మీద ఇన్ని రకముల అధ్యారూపములు చేసుకుంటే నేను యొక్క యథార్థస్వరూపం మీకు తెలియకుండానే మిగిలిపోతుంది కాబట్టి నేను అనే అనుభవాన్ని మీరు దాని మీద ఏ అధ్యారూపము చేయవద్దు ఏ అధ్యారూపము రూపము నేను పురుగ్గా ఉన్నాను పుట్టిగా ఉన్నాను అవన్నీ దేహానికి సంబంధించిన ధర్మాలు మీకు సంబంధించినవి కాదు లింగము తర్వాత కులము మతము వర్ణము ప్రాంతము వర్గము ఇటువంటి అధ్యారూపాలన్నీ కూడా మీరు నేను మీద చేయకుండా ఆ నేనుని అలా శుద్ధంగా అట్టేపెట్టగలుగుతారా అయ్యా అట్టబెట్టగలుగుతారా కెన్ యూ డూ దాట్ ఫర్ గాన్ యూ డూ దాట్ ఓకే సో నేను అనే అనుభవము కలదు ఈ నేను అనే అనుభవము అది దాని పేరే చైతన్యం ఎందుకంటే నేను స్వయంగా తెలుస్తూ సర్వమును తెలుసుకుంటూ ఉంటుంది చూడండి ఈ జగత్తును తెలుసుకునేది ఎవరు నేను సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఆకాశము పంచభూతములు వీటినన్నింటినీ తెలుసుకునేది ఎవరు నేను ఒక దేవుడు ఉంటే ఆ దేవుడిని దేవుడుగా చేసేది ఎవరు నేను కనుక నేను అనేది తర్వాత నేను తెలియటకు ఒక ఇంద్రియము కానీ ఒక మనస్సు కానీ ఆవశ్యకము కాదు ముందు నేను తెలిసాకనే నేను ప్రకాశించిన తర్వాతనే మనస్సు ఇంద్రియాలు ప్రకాశిస్తాయి కాబట్టి నేను స్వయం ప్రకాశం స్వయంగా ప్రకాశిస్తూ సర్వమును తెలుసుకునే ఏ చైతన్యము వలదో అది అది ఆ చైతన్యము దాని పేరు విష్ణువు వైకుంఠంలో ఉంటుందని చెప్పారనుకోండి మీరేదో పరోక్షాన్ని గురించి ఎక్కడో పురాణంలో విన్న మాట చెప్పినట్లు ఉంది తప్ప అది అనుభవానికి చెందిన మాట కాదు స్వయంగా ప్రకాశిస్తూ సర్వము తెలుసుకునే చైతన్యము నా హృదయంలో నేను అనే అనుభవ రూపముగా ఉన్నది అని మీరు చెప్పాను అనుకోండి ఆ మాట ఎటువంటి మాట అంటే దాన్ని ఇ కాంట్రవర్టిబుల్ ట్రూత్ అని అంటారు అంటే కాదనడానికి వీలు సత్యం ఈ నేను అది ప్రాణశక్తితో విజ్ఞాన శక్తితో తొనికిసలాగుతూ ఉంటుంది నేను అంటే స్వయంగా ప్రకాశిస్తూ సర్వమునో తెలుసుకుంటూ ఉంటుంది తర్వాత నేను అనేది కాళ్ళలో చేతుల్లో సకల ఇంద్రియములలో ప్రవేశించి ఎన్నెన్నో వ్యాపారములను సంపన్నము చేస్తూ ఉంటుంది కాబట్టి నేను అనేది మీ దేహేంద్రియ సంఘాతంలో అనుభవానికి వచ్చే క్రియాశక్తి విజ్ఞాన శక్తులు రెండు శక్తుల అనుభవానికి వస్తాయి మీరు అనేక పనులను చేయగలుగుతూ ఉంటారు అనేక జ్ఞానములను సంపాదించగలుగుతూ ఉంటారు క్రియాశక్తి విజ్ఞాన శక్తి ఈ రెండు విజ్ఞాన యొక్క మూల స్రోతస్సు అంటే ఆ రెండు విజ్ఞాన శక్తులు మూల స్థానము నేను ఆ నేనుకి జీవ అని పేరు ఏమండి ఆ జీవుడే శివుడు ఇప్పుడు ఆ నేను యొక్క మహిమను మీరు బాగా తెలుసుకోవాలి ఆ నేనుని ఒక అధ్యారోపణ చేసి నేను హైదరాబాదీని అన్నారనుకోండి ఆ నేల యొక్క మహిమను మీరు కట్టుపుచ్చుకున్నట్లయిపోతుంది హైదరాబాదీ అనగానే వాట్ అది సమ్సిల్లీ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆ నేను యొక్క మహిమ నేనగా సర్వమును తెలుస్తూ తాను స్వయంగా ప్రకాశిస్తూ ఉండే ఒక అనుభవము చైతన్యము దాని నుండే క్రియాశక్తి ప్రాణ జ్ఞానశక్తి పుడుతున్నాయి ఆ నేను దానికి జీవ అని పేరు తర్వాత నేను ఏం చెప్పానో గుర్తు లేదు నాకు కొంత చెప్పాను మళ్ళీ మీకు రీక్యాప్ చెప్తున్నా ఈ శ్లోకాలు ఎలాగే ఉంటాయి ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే కొత్తగా ఉంటాయి ఇప్పుడు ఈ నేను అనేది మీరు కాలములో పరిఛిన్నముగా స్వీకరిస్తూ మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు నేను విషయంలో నేను అనేది కాలములో పరిచ్ఛిన్నము కాదు నిజానికి మీరు కాలము గురించి తెలుసుకోవాలి ముందు నేను అనే అనుభవము ఉండి ఆ తరువాత మనస్సు వస్తుంది మనస్సు అంటే సంకల్పముల రూపంగా ఉంటుంది థాట్స్ ఆలోచనల యొక్క ప్రవాహము అంటే పేరు ముందు నేను అనే అనుభవం ఉండి తరువాత మనస్సు వస్తుంది మనస్సు సంకల్పము సంకల్పరూపంగా ఉంటుంది కాలము అనేది ఆ సంకల్పములో భాగమై ఉంటుంది సపోజ్ నేను నేనుగా ఉండిపోయిందనుకోండి సంకల్పాలు ఏమీ లేవనుకోండి నిశ్శబ్దంగా లోపల నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి అప్పుడు కాలము ఉండదు కాలము ఉండాలి అంటే మీకు సంకల్పం పుట్టాలి ఇన్ఫ్యాక్ట్ దాట్ ఈజ్ ఇన్ కేస్డ్ ఇన్ థైల్ సంకల్పం అనేది కాలమునందు ఈడి ఉంటుంది సంకల్పం యొక్క లక్షణం అలా ఉంటుంది సో మీకు సంకల్పం కలిగిందనుకోండి ఏ సంకల్పం కలిగినా కాల సంయుక్తముగానే మీకు సంకల్పం కలుగుతుంది సో కాబట్టి నేను ముందా కాలము ముందా అని మీరు ఆలోచిస్తే నేను ముందు కాలము తరువాత కాబట్టి నేను అనే అనుభవము కాలమునకు అతీతమైనది కాలమునకు మూలస్థానము మూల స్రోతస్సు ఆరిజిన్ ఆఫ్ టైం అన్హెన్స్ బియాండ్ ద టైం కాబట్టి ఈ నేను అనే అనుభవ రూపంగా ఉన్న జీవుడు ఎవడైతే గలడో ఆ నేను అనే అనుభవానికి జీవుడు పేరు పెట్టండి ఆ జీవుడు సనాతన కాలములకు అతీతమైన వాడు మరి మన అనుభవం ఎలా ఉంది మనం ఒక కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టబోతున్నాము మధ్యలో ఈ కాల ప్రవాహంలో మనం జీవిస్తూ ఉన్నాము గతము వర్తమానము భవిష్యత్తు అనే ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉన్నాము అని మన అనుభవం కలుగుతుంది దీనికి కారణం ఏమిటంటే కేవలము అజ్ఞానము వలన మనం చేసే దేహ తాదాహ్యము మీరు ఒక కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టమోతో మధ్యలో కాల ప్రవాహంలో కొట్టుకుపోయేది నేను కాదు దేహము ఆ దేహధర్మాలను తన మీద ఆరోపించుకుని తాను కాలపరిచ్ఛిన్నుడనని మనిషి అజ్ఞానం చేత అనుకుంటూ ఉంటాడు వాస్తవంలో మా జీవుడు కాలపరిచ్ఛిన్నుడు కాడు కాలమునకు అతీతుడు సనాతనుడు జీవుడు మీరు నేను అనే అనుభవ రూపంగా జీవుడు ఉన్నాడు లేకపోతే నేను అనే అనుభవమునకే జీవుడని పేరు అని మీరు తెలుసుకుని ఆ జీవతత్వాన్ని ఆ నేను అనే తత్వాన్ని మీరు బాగా శోధన చేస్తే ఆ శోధనలోంచి ఏమి పై ఏం బయటపడుతుందో తెలుసునండి పరమాత్మ బయటపడతాడు నేనుని శోధన చేస్తే పరమాత్మ బయటపడతాడు నెక్లెస్ని అగ్నిహోత్రంలో పెట్టి తీస్తే ఏమొస్తుంది బంగారం వస్తుంది నెక్లెస్ పరిచ్ఛిన్నంగా ఉంటుంది బంగారం పరిచ్ఛిన్నంగా ఉండదు కాబట్టి నేను అనే అనుభవాన్ని ఆత్మజ్ఞానము అనేటువంటి కొలి మీలో జ్ఞానమును అగ్నితో పోలుస్తాను ఆత్మజ్ఞానము అనే అగ్నిలో పెట్టి బయటికి తీసేప్పటికీ ఏమొస్తుంది పరమాత్మ వస్తుంది ధాన్యాన్ని మిల్లులో పోస్తే బయటికి ఏమొస్తుంది బియ్యం వస్తుంది ధాన్యాన్ని మిల్లులో పోస్తే బియ్యం వస్తుంది జీవుణ్ణి ఆత్మజ్ఞానం అనేటువంటి కొలివిలో పెడితే బయటికి పరమాత్మ వస్తాడు కాబట్టి ఆ జీవ జీవభూత జీవ సనాతన కాబట్టి సనాతనుడైన పరమాత్మయే జీవుడుగా అయి ఉన్నాడు ఎప్పుడయ్యాడు జీవుడుగా జీవలోకే ఈ సకల ప్రాణుల యొక్క లోకము ఈ భూలోకమునందు పుట్టి ఒక దేహంతో మమేకమై లోక వ్యవహారం చేసే సందర్భంలో ఆ పరమాత్మయే జీవుడైనాడు ఈ జీవుడే శోధన చేసినట్లయితే పరమాత్మ అవుతాడు కాబట్టి మున్ మహర్షి జీవుడే దేవుడు దేవుడే జీవుడు వడ్ల గింజయే బియ్యపు గింజ బియ్యపు గింజయే వడ్ల గింజ పైన ఊక పెడితే బియ్యపు గింజే వడ్లగింజవుతుంది ఊక తీసేస్తే వడ్ల గింజే బియ్యపు గింజవుతుంది చిదానందరూప శివోహం శివోహం ఈ సంస్థలో ఈ సంస్థను మనస్సులో పెట్టుకుని ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ జీవుడు నా యొక్క అంశ అని అంటున్నాడు మమై వాంశ యొక్క అంశయే ఈ జీవుడు అని అంటున్నాడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అయితే ఇక్కడ అంశ అనేది దీని మీద మళ్ళీ ఓ మీమాంస కలదు దీంతో రెండు ఒక అంశం ఏమిటంటే అంశ అనే దాని గురించి తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే ఇప్పుడు మీరు ఎక్కడికో గ్రామాంతరానికి వెళ్ళి అక్కడ హోటల్లో లేకపోతే గెస్ట్ హౌస్లో మకాలు చేస్తారు ఆ గెస్ట్ హౌస్ మీ స్వంతం అవుతుందా అవదు మీరు దాంట్లో నివాసం చేసినా కూడా అది మీ స్వంతము అవదు మీ స్వంతము ఎక్కడి నుంచి వచ్చారో అదే మీ స్వంతం అవుతుంది సపోజ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు మీ సారా వీళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఉన్న ఊరు నుంచి మరో ఊరు వెళ్ళి ఆ గెస్ట్ హౌస్లో పడి ఉంటారు ఒక నెల రెండు నెలలో గెస్ట్ హౌస్లోనే ఉంటారు ఉండే ఆ తర్వాత ఇంటికి వస్తారు ఇప్పుడు వీడి స్వంత ఇల్లు గెస్ట్ హౌస్ అవుతుందా లేకపోతే వీడిల్లు అవుతుందా వీడిల్లు అవుతుంది ఎంతకాలం గెస్ట్ హౌస్లో ఉన్నా అది గెస్ట్ హౌసే తప్ప అది స్వంతము కాదు కాబట్టి ఇప్పుడు జీవుడు జీవలోకమునందు ఉన్నప్పటికీ వీడు జీవలోకమునకు చెందినవాడు అవునా కాదా అన్నది మనం గమనించాల్సి ఉంటుంది జీవలోకమునకు చెందినవాడు కాడు ఇప్పుడు దుబాయ్ వెళ్తారు దుబాయ్లో లాస్ ఎలా ఉంటాయంటే అవుట్ సైడర్స్ అక్కడ ప్రాపర్టీని ఓన్ చేయడానికి వీల్లేదు ముప్పై ఏళ్ళున్నా నలభై ఏళ్ళున్నా యాభై ఏళ్ళున్నా వాడికి ఓటింగ్ హక్కు ఉండదు యూ కెనాట్ ఓన్ ప్రాపర్టీ అక్కడ లాస్ అలా పెట్టుకున్నారు ప్రాపర్టీని ఓన్ చేయటానికి వీల్లేదు మీరు దానికోసం దుబాయ్ వెళ్ళక కశ్మీర్లో యు కెనాట్ హోల్డ్ ప్రాపర్టీ ఇన్ కశ్మీర్ అలా ఉంటాయి రూల్స్ సో దుబాయ్ లో మీరు డబ్బులు సంపాదించి కోటేశ్వరుడు అయినా కూడా ఓ బిల్డింగ్ ఓ యాభై లక్షలకి దొరుకుతున్నా మీరు కొనుక్కోవడానికి వీలున్న అక్కడ ఉన్నవాడే అక్కడ దుబాయ్ పౌరుడుకే కొనుక్కోవలసి మీరు యు కె నాట్ ఓన్ ది ప్రాపర్టీ ఎందుకంటే మీకు ముద్ర వేస్తారు వాడు ఏలియన్ మీరు పరాయి దేశమునకు చెందినవాడు ముప్పై ఏళ్ళు ఉన్నా నలభై ఏళ్ళు ఉన్నా యాభై ఏళ్ళు ఉన్నా కూడా పరాయి దేశమునకు చెందినవాడు అవునండి అదేవిధంగా మనిషి అన్నవాడు ఈ లోకంలో పదేళ్లు బతికినా యాభై ఏళ్ళు బతికినా తొంభై ఏళ్ళు బతికినా వందేళ్లు బతికినా కొంతమంది బ్లఫ్ మాస్టర్స్ ఉంటారు అలాగా అలవోకగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు ఇంట్లో ఇలాగా రెండు వంద మందిని కూర్చోబెట్టి మైక్ పెట్టుకుని నా వయస్సు ఎంతో తెలుసా నువ్వు నేనే నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మామూలుగా నా ముఖం అంత చూస్తే మీకు డెబ్భై ఏళ్ళో అరవై ఏళ్ళో ఉన్నానని ఏమనిపిస్తే అది అనిపిస్తుంది మీకోలే దాని గురించి చర్చ కాదు కానీ మీరు అనుకున్న తప్పు నా వయస్సు నూట తొంభై ఒకటి మొన్నే నూట తొంభై ఒకటో బర్త్డే పీపుల్ టాప్ లైక్ గా ఎందుకు ఇక్కడికే ఒక సజ్జనలు వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు మైక్ ఇస్తే నా వయస్సు నూట అని చెప్పారు ఇక్కడే ఆయన డెబ్బై ఏళ్ళ ఆయన అంతవరకు ఖాయం నూట ఇరవై మూడు అని చెప్పారు సీలోర్స్ వరకు ఒక ఆయన వచ్చారు ఆయన మామూలుగా పెద్ద ఆయన వచ్చారు మహాత్ముడు ఆహ్వానించి ఆయనకి మైకిస్తే నా వయసు నూట అని చెప్పారు వీళ్ళందరూ బ్లఫ్ మాస్టర్స్ అంటే ఏంటి బ్లఫ్ చేయటానికి వెనుకాడకపోవటం అంటే అరే తో శరం కరో భై నా నీ కరేంగే థోడా శరం నీ కరేంగే బోందే అస్తూ ఒకడు నూట డెబ్బై ఏళ్ళు బతికినా కూడా వాడి ఇక్కడ ఏలియన్నే వాడి వాడి స్వంతం ఇక్కడ లేదు కాబట్టి మన స్వంతం ఇక్కడ ఏది లేదు నిజానికి మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు మనం ఈ లోకంలో గెస్ట్ అతిథులము ఏదో ప్రారంభం అలా ఉండబట్టి ఇక్కడికి వచ్చాం కొంతకాలం ఇక్కడ ఉంటాం మళ్ళీ పోతాం ఎక్కడ ఎక్కడికి పోతాం అని అడిగారు గీతలోనే అదర్శనాపతిక పునశ్చాదర్శనం దతహ గీత రెండో అధ్యాయం కేమ్ ఫ్రమ్ ది అన్నోన్ అండ్ విల్ గో బ్యాక్ టు ది అన్నోన్ ఆ అన్నో అంటే దేవుడు అని పేరు దేవుడు అన్నో అన్నోయముడు ఎదో వాచో నివర్తే అప్రాప్త్య మనస్త సహా అని ఉపనిషత్తులు చెప్తున్నాయి కాబట్టి ఎవడైతే అవ్యక్తుడు తెలియబడని వాడు ఇంద్రియముల తెలియబడని ఏ పరమాత్మ ఆ పరమాత్మ నుంచి మనం వచ్చాం అంటే ఆ వెళ్ళిపోతాం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను కెరటము సముద్రము యొక్క కెనటము పెద్ద కెరటము ప్రయాణం చేసి చేసి చేసి చేసి వచ్చి ఆ సముద్రం మధ్యలో పుట్టింది చాలా దూరం ప్రయాణం చేసి ముప్పై మైలో నలభై మైలు ప్రయాణం చేసింది ప్రయాణం అలాగే క్యాల్కులేట్ చేస్తారు కొన్ని కెరటములు ఎంత దూరం ప్రయాణం చేస్తాయి అనేది కూడా క్యాల్కులేట్ చేస్తారు ఎందుకంటే కొంతసేపు ఆ కెరటం అంటారు అది అయిపోతుంది కలిసిపోతుంది సముద్రంలో అలా కాకుండా ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అని ఒక ఆయన క్యాలకులేట్ చేశాడు హెలికాప్టర్ వేసుకుని ఒక ఎరటాన్ని మార్పు పెట్టి క్యాల్కులేట్ చేశాడు ఇరవై ఏడు మైళ్ళు ప్రయాణం చేసింది ఒక ఎరటం ప్రయాణం చేసి వచ్చి మీద విరిగి పడింది కావండి బీచ్ మీద విరిగి పడింది ఇప్పుడు మీరు చెప్పండి ఆ కెరటము బీచ్ వైపు అంత ప్రేమతో ప్రయాణం చేసి బీచ్ మీదనే విరిగి పడింది కనుక బీచ్కి చెందింది అవుతుందా లేకపోతే సముద్రానికి చెందింది అవుతుందా సముద్రానికి చెందింది అవుతుందా సపోజ్ ఆ కనతము నేను ఈ అందమైన బీచ్కి చెందినదానను అని అనుకుందాకోండి ఇండియాలో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ బ్యూటిఫుల్ స్పాట్ ఇండియాలో బీచ్లు అంటే చేపలు పట్టుకుని వాళ్ళు చేపలు అన్నబెట్టుకుంటూ ఉంటాను ఇండియాలో పబ్లిక్ యూటిలిటీ కింద ఉంటుంది అక్కడ బీచ్ నో బడీ కేర్స్ఫుల్ బీచ్ ఈ మధ్యన కొంచెం పాశ్చాత్యం చూసి మనవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు గోవా బీచ్ అని ఆఖరికి విశాఖపట్నంలో కూడా రామకృష్ణ బీచ్ అని అక్కడ కొంచెం అందంగా ఎయిర్పోర్ట్లు చూసుకోవడం అక్కడ ఐస్ క్రీములు ఇలాంటివి అమ్మడం ఇలాంటివి పెట్టేది ఈ మధ్యన లేకపోతే ఈ బీచెస్ ఇన్ ఇండియా దట్ కల్చర్ ఈస్ నాట్ దాచ్ ఆల్ రైట్ ఐఎమ్ కం కంప్లైంట్ విచ్ ఈ ఆల్ రైట్ ప్రపంచంలో బీచెస్ ప్రసిద్ధమైన బీచెస్ ఉన్నాయి లోక చెందిన బీచ్ ఆ బీచెస్ కి ఎంత ప్రసిద్ధి అంటే ఎడ్జాయినింగ్ ది బీచ్ ప్రాపర్టీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది లైక్ హవాయి ఐలాండ్స్ లో వైకీకి బీచ్ అని ఒక ప్రసిద్ధమైన బీచ్ ఉన్నాయి అలాగే రియో డి జెనీరోలో ఇప్పటి ఆ బీచ్ అని లోక ప్రసిద్ధమైన బీచ్లు ఏవో ఉన్నాయి చాలా ప్రసిద్ధి ఆ రకంగా బీచ్ చాలా లోత్తరమైన బీచ్ అయినా అత్యంత సుందరమైన బీచ్ అయినా కూడా తరంగము బీచ్కి చెందినది మాత్రం ఎండడు కాదు సముద్రమునకు మాత్రమే చెంది ఉండును పాయింట్ అర్థం ఏందంటే నేను బీచ్ను అందంగా ఎందుకు వర్ణించాను ఆ విధంగా మీరు ఇక్కడ ఒక ఐదెకరాల స్థలం సంపాదించే దాంట్లో ఒక నిర్మించే దాంట్లో సకల భోగములను ఏర్పాటు చేసి మీరు నివాసం చేస్తూ ఉన్నప్పటికీ మీరు ఈ లోకానికి చెందినవారు కాదు ఈ లోకంలో తాత్కాలికంగా అతిథిగా ఉన్నవారే తప్ప మీరు ఈ లోకానికి చెందినవారు కాదు మరి అయితే నేను ఎక్కడికి చెందినవాడను వేర్ షుడ్ ఐ బిలాంగ్ యు బిలాంగ్ ఇన్ ది అన్నో అండ్ ది అన్నోయబుల్ కాబట్టి అన్నో నుండి అన్నోయబుల్ మాకు ఎందుకు అందంగా లేదండి దానికి ఏదైనా మరో పేరు కొంచెం కొంచెం అందంగా ఉండి పేరు పెట్టమే దానికి అస్తమానం అన్నో నుండి అన్నోయబుల్ అంటుంటే ఏదో బెండగా ఉంది తప్ప ఉల్లాసంగా లేదు కొంచెం అందంగా అట్రాక్టివ్ నియమ్ ఒకటి పెట్ట ఓకే పెడుతున్నాము దానికి అట్రాక్టివ్ నియమం ఏమిటంటే గాడ్ ఇప్పుడు బాగుందండి గాడ్ అని నేను ఇటు అటు కాకుండా కమిట్ కాకుండా చెప్పాను ఒకవేళ కమిట్ అవ్వమంటే విష్ణువు కొంతమంది కోపం వస్తుంది అలా కమిట్ అయితే శివుడు కాబట్టి చూడండి ఆ పరమాత్మకు చెందిన వారే తప్ప ఈ లోకానికి చెందినవారు మీరు కారు శ్రీకృష్ణుడు అంటున్నాడు ఒరే వెర్రివాడా నువ్వు నాకు చెందినవాడవుడా ఆ లోకానికి చెందిన వాడవు కావు ఆ క్లబ్లో ఏదో చిన్న పని చెప్పి అక్కడ నేను ఒక చిన్న పనులు అక్కడ వస్తూ ఉంది అది తీసుకురా అని పంపించాడు పంపిస్తే వీడు వెళ్ళి ఆ క్లబ్లోనే ఉండిపోయి అక్కడే మెంబర్ అయిపోయి అక్కడే ఉండిపోయి అక్కడే భోజనం చేస్తూ అక్కడే పేక తాడుతూ అక్కడే భోగాలను చూస్తూ అక్కడే ఉండిపోయారు ఇంక వెనక్కి రాలేదు అది ఎలా ఆ రకంగా మనం ఈ లోకానికి ఆ పరమాత్మ నుండి వచ్చినాము ఆ పరమాత్మకు చెందిన వాళ్ళము తప్ప ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు ఈ మాటని మనస్సుకి తెచ్చుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన మై వంశ ఇది మీరు మనస్సుకి తెచ్చుకోగలిగితే ఇప్పుడు ఇక్కడ మీరు జీవన్ముక్తులైపోతారు నేను ఈ లోకానికి చెందిన వాళ్ళను కాను మై ధర్కాహో మీతో భగవాన్ కోసం నేను ఈ లోకము యొక్క బేట నేహం మీ భగవాన్ కాట మీకు బేట కాకపోతే అమిషక్కడ వాడను కాను భగవంతునకు చెందినవాడిని ఈ భావనని మీరు గట్టిగా పట్టుకోవాలి దీన్ని పట్టుకోగలుగుతారా దిస్ ఇస్ ది పాయింట్ ఇప్పుడు మేము ఎలా ఉండే చూసుకోండి వాళ్ళం ఇప్పుడు రోడ్డు మీద బస్సులు అప్పట్లో అప్పుడు నెహ్రూ వియన్ సోషలిజం టైమ్స్ లో ఐడిపిఎల్ అనే బస్సు కనుక వెరీ నేవీ బ్లూ కలర్ పెద్ద బస్సు ఈ డొక్కు కాలం చెల్లిన ఆర్టీసీ బస్సుల పక్కన అది ఎలా ఉండేదంటే దేవ విమానంలో ఉండేది దాంట్లోకి ఎక్కి చాలా ప్రివిలేజ్డ్ పొజిషన్ దాంట్లోకి ఎక్కి వి బిలాంగ్ టు ఐడిపిఎల్ అని ఐడిపిఎల్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక మేము వీ బిలాంగ్ టు ఐడిపిఎల్ అని అలా ఉండేవాళ్ళం అదొక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అని సైకాలజీలో ఉండేది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ప్రతి మనిషి కూడా హీ వాంట్స్ టు బిలాంగ్ ఇప్పుడు మీ సినిమాల్లో అక్కడ చూస్తూ ఉంటాడు ఈ నాయకుడు ఉంటాడు వాడికి తల్లిదండ్రులు ఎవరో తెలియక వాడు ఎవేవో ఘినకార్యాలు చేస్తూ ఉంటాడు కానీ తల్లిదండ్రులు ఎవరో తెలియక అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా విషాద గీతం ఒక్క పాడుతూ ఉంటాడు మీరు ఎవరైనా గమనించారా ఎందుకని వైస్ ఆఫ్ బికాస్ హీ వాంట్స్ టు బిలాంగ్ హీ వాంట్స్ టు బిలాంగ్ అప్పుడు ఒక పెద్ద సంపన్నుడు కమా వాడు బేవారి బేవారిస్తేనా అంటే తల్లిదండ్రుల వాళ్ళు లావారిస్ట్ లావారిస్తాడు లావారిస్ట్ అప్పుడు ఒక పెద్దవాడు ఒకడు సంపన్నుడు పిలిచి బేట ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకు విరా వీడు కళ్ళ నీళ్లు పెట్టేసుకుని మహానంద పడిపోయి విషాద గీతం బుద్దులుగా ఆనంద గీతాన్ని పాడేస్తాడు అంటే హీ వాంట్స్ టు బిలాంగ్ సైకాలజీ ఉండాలి సైతాల్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఏమైనా అర్థం అవుతుందో మీకు ఈ సైకాల్ ఇంకో దృష్టాంతం చెప్తా కొంతమంది ఏం చేస్తారో తెలిసిన ఒక డ్రెస్ వేసుకుంటారు ఆ డ్రెస్ కూడా ఎందుకు వేసుకుంటారంటే ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోసం ఒక ఐడెంటిటీ కోసం వేసుకుంటారు అనేక దృష్టాంతాలు చెప్పచ్చు పూర్వం భగవాన్ రజనీష్ రోజుల్లో వాళ్ళందరూ ఒక రకమైన సిల్క్ షత్ మెడలో లాకెట్ ఉండాలి లాకెట్ లో రజనీష్ బొమ్మ ఉండాలి అలాగే డ్రెస్ వేసుకునే ఒక పర్టికులర్ డ్రెస్ మెడలో స్క్యాప్ కూడా ఒకటి ఉంటుంది ఆరెంజ్ కలర్ స్క్యాప్ ఆ వేషం చూస్తే వీడు రజనీష్ ఫాలోయర్స్లో ఒకడు అని ఉంటుంది వీడు రైల్ ఎక్కేప్పుడు బస్సు ఎక్కేప్పుడు ఇవన్నీ బిలాంగింగ్ ఈ వేషం ఎందుకు అంటే హీ వాంట్స్ టు బిలాంగ్ హీ వాంట్స్ టు బిలాంగ్ దిస్ ఈజ్ అ సైకాలజీ దాని మీద ఒక ప్రశ్న వేశారు వై వాంట్ బిలాంగ్ అసలు ఎందుకని అంటే there is a sense of security in kalvisit is it a real sense of security no it is a false sense of security but people think it people want it they want to belong kabatti a prathivadu kuda he wants to belong ikkada ee shlokamlo cheppetondante upadesham ayyuttunte chudu you do not belong here you belong to దీన్ని మీరు అనుభవానికి తెచ్చుకోగల దీన్ని శ్రీరామకృష్ణ గురుదేవులు ఎలా చెప్పేవారంటే చుడు పడవ చుడు పడవ నీటిలో ఉండాలి నీరు పడవలో ఉండకూడదు నువ్వు ఈ లోకంలో ఉంటావు జీవభూత జీవలోకే జీవభూత సనాతన జీవలోకము నుండు జీవుడు ఉంటాడు కానీ ఆ లోకము జీవుడిలో ఉండకూడదు మీరు సంసారంలో ఉండాలి తప్ప సంసారం మీలో ఉండకూడదు ఎందుకో తెలుస్తున్నానండి మీరు సంసారమునకు చెందినవారు కాదు మీరు పరమాత్మకు చెందినవారు దీనికి భక్తి అని అసలైన భక్తిది మనవాడు భక్తిని ఎలా తయారు చేశారంటే దేవుణ్ణి ప్రార్థనలు చేసేస్తే కోరికలు తీరిపోతాయి అన్నట్టుగా తయారు చేసి పెట్టారు ఆ భక్తిని దాంతో ఏమైపోయిందంటే ఆ భక్తికి ఆ రకమైన ప్రచారం ఎప్పుడైతే వచ్చేసిందో అసలైన భక్తి మరుగున పడిపోతుంది అసలైన భక్తి ఏమిటో తెలుసునండి ఈ లోకానికి చెందిన వాడను నేను కాను అంటే అర్థమేటో తెలిసిన ఒకడికి కొడుకును ఇంకొకడికి భర్తను భార్యను కూతుర్ని కొడుకుని తమ్ముణ్ణి అన్నను తండ్రిని తల్లిని నేనివేమీ కాను ఐ నాట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఎందుకంటే వాటి ద్వారా మనం ఈ లోకములకు చెందిన వారుగా పరిగణిస్తూ ఉన్నాం మనల్ని దానివల్ల మనకి మిగిలిందేమిటి ఆసక్తి దుఃఖము మిగిలింది అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ మీరు తిరుమాణ చక్రంలో చూడండి నమే మాత నమే పిత నమే భాత నాహం పుత్ర నేను ఇవేమీ కాదు ఈ ఈ రకమైన అంటే ఈ లోకంతో మనకి ఆ బంధాన్ని పెట్టేటువంటి ఈ ఈ నామింక్లేచరంతా ఏది కూడా నాకు అన్వయించదు మరి నేనేమిటో తెలిసినా చిదానందరూప శివోహం శివోహం కాబట్టి దీనిని నేను ఎంత ఎంత బాగా ఎంత సమర్థంగా చెప్పగలను నాకు నాకు అర్థం కాదు మీరే చెప్పాల్సి ఉంటుంది నేను ఒక పాయింట్ని మీ మైండ్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అదేమిటంటే అయ్యలారా అమ్మలారా మీరు ఈ లోకానికి చెందినవారు కారు మీకు ఈ మాట ఎవడు చెప్పడు మీకు కథలు కాకరకాయలు చెప్పేవాడే తప్ప ఇలాంటి సత్యాన్ని చెప్ప ఎవరు చెప్పరు గీత తప్ప ఎవరూ చెప్పరు మీకు మీరు ఈ లోకానికి చెందినవారు కాదు అయితే మేము ఈ లోకంలో లేమా అంటే చూడండి అడ్డగోలుగా మాట్లాడకండి మీరు ఈ లోకంలోనే ఉన్నారు కానీ ఈ లోకానికి చెందినవారు కాదు మరి ఏ లోకానికి లోకం కాదా నువ్వు భగవంతునకు చెందినవాడవు ఆ సత్యం తెలుసుకో ఆ సత్యం తెలుసుకో ఎవడో ఒకడు వచ్చి నాన్న అంటాడు అనని ఇంకొక ఆమె భర్త అంటుంది అనని ఒక భార్య అంటాడు అనని ఎవరన్నా ఎవరు ఏది అది అనని నువ్వు వాళ్ళకు ఆ రెస్పాన్స్ ఇచ్చుకుంటూ పో వాళ్ళని డిస్టర్బ్ చేయకు కానీ నీ మనస్సులో మాత్రం నీకు స్ఫుటంగా తెలుస్తూ ఉండాలి నేను ఈ లోకానికి చెందినవాడను కాను నేను భగవంతునికి చెందినవాడను ఓ ప్రార్థ ప్రేరు హే నాథ మై కేసు హిందువులో స్వామి రామసుక్రదాసి మహారాజ్ చుట్టూ వారే హే మై కేసు ఓ నాథ నేను నీవాడను అలా కాదండి మీరేమో హైదరాబాదీ నో మై హైదరాబాదీ నహిహు నువ్వుతో ముంబయ్యకర హైత్య మై ముంబయీకర భీ నహిహు మరి ఏమిటి మీరు మై భగవాన్ కహూ ఆ భావన ఏ మేరకు మీరు మీ హృదయానికి తెచ్చుకుంటారో ఆ మేరకు మీరు సంసార బంధం నుంచి విముక్తులైపోతారు ఈ సంసారం మిమ్మల్ని చేయలేదు ఈ సంసారం ఎవళ్ళని పీడిస్తుందంటే ఎవరు అజ్ఞానులో వాళ్ళని మాత్రమే ఈ సంసారం పీడిస్తుంది ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి మమైవాంశో జీవలోకే జీవభౌత సనాతన అది ఒక ఆస్పెక్ట్ ఈ అంశ అనేదా ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే నేను భగవానుకు చెందిన అంటే అర్థం ఏంటి అంటే భగవానుడు ఎంత ఉంటే ఆయనలో నేను దూరి లోపల దూరి ఉంటానా డబ్బులు అలా ఉందనుకోండి ఇప్పుడు విష్ణువు ఉన్నాడు అనుకోండి విష్ణువు పొట్టలో నేనున్నాను అనుకోండి ఎక్కడ పొట్టలోనే ఉండాలి మరి ఎందుకంటే మీరు కథలు అలాగేదన్నారు కదా సో లోకాలన్నీ ఎక్కడుంటాయి పొట్టలో ఉంటాయి విష్ణువు పొట్టలో మనందరం కూర్చుని ఉన్నామనుకోండి కూర్చుని ఆయనకి కడుపులో రొప్పొచ్చిందండి వద్దులే దాన్ని అలా సాగిస్తే బాగుండదు అచ్చాన హీలంతా పూజ స్వామికి కొంచెం సాగితీసేవారు దానికి సాగితీసి నమ్ముతోండి వాళ్ళం మేము అందరం కాబట్టి మీరు పొట్టలో విష్ణు పొట్టలో ఉన్నారనుకోండి మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆయనకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకే కాబట్టి అంశ శబ్దానికి అర్థము అది కాదు మమైవాంశ అన్న చోట అక్కడ వివక్ష అంటే చెప్ప తలుచుకున్నది ఏమిటంటే నువ్వు ఈ లోకానికి చెందినవాడవు కావుగా నువ్వు నాకు చెందిన వాడవు అంటే ఈ లోకానికి చెందినవాడవు కావు అయితే మరి నేను భగవంతునికి చెందిన నాకు భగవంతునికి మధ్యన ఉండే సంబంధం ఎట్టిది ఇది దాన్ని శంకరులు అక్కడ విస్తారంగా చెప్పబోతున్నారు ఈ అంశ అంటే ఏమిటి మనం చదివాము యథా జలసూ చదివినట్టున్నాం ఆ వాక్యం యథా జలసూర్యక సూర్యాంశ జలనిమిత్తపాయే సూర్యమే గత్వా నీవర్త తయమపి అంశ తేనా ఆత్మనా సంగతి కుండలో సూర్య ప్రతిబింబము గలదు దీన్ని బింబ ప్రతిబింబవాదము అని అంటారు కుండలో నీళ్లున్నాయి ఎండలో పెట్టారు దాంట్లో కుండలో మీకు సూర్యుని యొక్క ప్రతిబింబము కనబడుతూ ఉంటుంది అయితే ఆ ప్రతిబింబము కుండకు చెందినదిగా కుండలోని నీటికి చెందినదిగా కనపడుతుంది కానీ కుండకి కుండలోని నీటికి చెందినది కాదు కుండ పగిలిందనుకోండి ఆ నీరు చల్లా చెదరై అంతా అనుకోండి ఆ ప్రతిబింబం ఉంటుందా అక్కడ ముక్కలు ముక్కలుగా ఉండదు కుండకి అంచుకోదు నీటికి అంచుకోదు మరి ఏమైపోతుంది సూర్యుల్లో కలిసిపోతుంది సూర్యుడి నుంచి వచ్చింది కుండలోనూ నీళ్లలోనూ ఉన్నట్లుగా కనబడింది మళ్ళీ సూర్యుల్లోనే కలిసిపోయింది మీరు అర్థం ముందు నిలబడ్డారనుకోండి ప్రతిబింబం గురించి కొంత తెలుసుకోవాలి మీరు ఫిజిక్స్ అది అర్థం ముందు నిలబడ్డారనుకోండి మీ ముఖం అర్థం లోపల ఉన్నట్లుగా అనిపిస్తుంది అద్దం లోపల ముఖం ఉంటుందా ఇప్పుడు మీ ముఖము ఈ ముక్కు దగ్గర నుంచి వెనక్కి ఎంత ఉంటుంది అరాడుగుందా పోనీ జానుడు ఉందా ముక్కు దగ్గర నుంచి మెడ చిగురు ఓ జానుడు ఉంది కదా అర్థం జానుడు వెడల్పు ఉంటుందా ఉండదండి అర్థం చిన్నగా ఉంటుంది జానుడు ఎక్కడ ఉంటుంది కాబట్టి మీ ముఖం అర్థంలో ఉంటుందా ఉన్నట్లు కనబడుతుందా అక్కడికి అర్థంలోకి ఎక్కడి నుంచి వచ్చింది మీ ముఖం నుంచే వచ్చింది అద్దం తీసేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది అద్దంతో పాటు వెళ్ళిపోతుంది అది మీ ముఖంలోనే కలిసిపో నిజానికి అది మీ ముఖమే మీ ముఖం కంటే భిన్నంగా ఉన్నట్లు కనబడింది తప్ప అది మీ ముఖమే మీరు అలాగే అనుకుంటున్నారుగా నా ముఖమనే అనుకుంటున్నారుగా అక్కడ ఏమైందంటే మీ ముఖము నుంచి బయలుదేరిన కాంతి కిరణములు అద్దం మీద పడ్డాయి పడి పరావర్తనం చెంది మీ కంట్లో పడ్డాయి దాంతో ఆ కాంతి కిరణములను గ్రహించినటువంటి మీ కన్ను మీ మనస్సు డెప్త్ అన్ని మనస్సులో ఉంటాయి ఇవి కలిసి ఇవి రెండు కలిసి ఒక ట్రిక్ ప్లే చేస్తాయి ఆ ట్రిక్ ఏమిటంటే మీ ముఖము అద్దము లోపల ఉంది అని మీకు అనిపిస్తుంది ముఖానికి గుర్తు పెట్టుకోవడానికి అలంకారం చేసుకోవడానికి పనికి కానీ ముఖం అద్దానికి చేంజనేదాన్ని అనుకుంటే మాత్రం అజ్ఞానం అవుతుంది కాబట్టి ముఖము మీకే చెందుతుంది ఇప్పుడు మీ ముఖం అందంగా ఉండాలనుకోండి మీరు దేనికే చూస్తారు ప్రతిబింబం చూస్తారు ప్రతిబింబము అందంగా ఉంటే మీ ముఖము అందంగా ఉన్నట్లే మీరు స్వీకరిస్తారు మీకు తెలుసా మీ ముఖమును మీరు మీ జీవిత కాలంలో చూడరు డైరెక్ట్గా డైరెక్ట్గా మీ ముఖమును మీరు మీ జీవిత కాలంలో చూడరు మీ ముఖము యొక్క ప్రతిబింబమును మాత్రమే చూస్తారు ప్రతిబింబం ఆకర్షణీయంగా కనబడితే నేను ఆకర్షణీయంగా ఉన్నాను మీరు సంతోషపడుతూ ఉంటారు కదా ఎందువల్ల ఈ పరిస్థితి ఉన్నది అంటే ప్రతిబింబము మీకంటే ఎన్నడూ భిన్నము దు ఇది అర్థం అంశ అంటే అది అర్థం అదేవిధంగా ఈ జీవుడు పరమాత్మ కంటే ఎన్నడూ భిన్నంగా లేడు దీన్ని ఒక దృష్టాంతం చెప్తారు ద సన్ ఇన్ ఎిలియన్ డ్యూ డ్రాప్స్ అని ఉదయం శ్వీతకాలము ఉదయం మీరు రోడ్డు మీదకి వెళ్ళేప్పటికీ రోడ్డు మీద ఉద్యానవనంలోకి వెళ్ళేప్పటికీ ఎక్కడ పడితే అక్కడ మంచు కణములు ఉంటాయి మంచు అంటే నీటి కణములు ఉంటాయి ప్రతి నీటి బిందువునందు సూర్యుడు ప్ర ప్రతిఫలిస్తూ ఉంటాడు ఎంతమంది సూర్య ఎన్ని సూర్య ప్రతిబింబాలున్నాయి ఇప్పుడు కోటి సూర్య ప్రతిబింబములు కలవు అన్ని అదే సూర్యుని భిన్నముగా ఉన్నవి కావు ఆ సూర్యునిలో అంతర్భాగమే నిజానికి కోటి ప్రతిబింబములు లేవు మరి ఏముంది ఒకటే ప్రతిబింబము గలదు అనకూడదు ఒకటే బింబము గలదు అలా అయితే కోటి ప్రతిబింబములు లేవు ఒకటే ప్రతిబింబముంది అనాల ఒకటే ప్రతిబింబం ఉందనకూడదండి తప్ప కోటి ప్రతిబింబములు లేవు ఒకటే బింబము గలదు కోటి జీవులు లేరు ఒకటే పరమాత్మ గలదు జీవుడు మాట్లాడుకోని జీవుడు కూడా జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా లేదు ఇది అంశాంశి భావం ఇక్కడ అంశ అనే అర్థానికి పరమాత్మను తీసుకుని ఆయనలోంచి ముక్క ఒకటి కోసేసి వీడు ఈ జీవుడు ఇంకో ముక్క కోసి ఆ జీవుడు ఇంకో ముక్క కోసి ఇంకో జీవుడు అలాగే మీరు ఈ జీవులందరినీ నిర్మాణం చేశారనుకోండి పరమాత్మ మిగలడు ఖర్చు సూర్యుల్ని ఓ ముక్క ఓ బిందువులోను ఇంకో ముక్క ఇంకో బిందువులోను ఇంకో ముక్క ఇంకో బిందువులోనూ పెట్టేసి ఈ రకంగా ఈ కోట్లాది బిందువుల్లో సూర్యుడిని ముక్కలు చేసి పెట్టేస్తారనుకోండి అప్పుడు అసలు సూర్యుడు ఉండడు ఖర్చే కొత్త అలా ఆలోచించకూడదు కానీ అంత అభ్యానంగా ఎవరైనా ఆలోచిస్తారంటే అయ్యో వాళ్ళే లోకం అంతా వాళ్ళే ఉన్నారు ఈ ద్వైతులు అందరూ అలాగే ఆలోచిస్తారు విష్ణువు అక్కడ కూర్చున్నాడు నేను ఆ విష్ణువు యొక్క ఒక మొక్కను ఈ ముక్కలన్నీ ఇలా తీసేస్తే పూర్వ విష్ణు ఉండడు కాబట్టి సపోజ్ సూర్యుడు కోటి బిందువులలో ప్రతిఫలించడానికి బదులుగా రెండు కోట్ల బిందువులలో ప్రతిఫలించాడు అనుకోండి సూర్యుడికి ఏమన్నా తగ్గిపోతాడా పది కోట్ల బిందువులలో ప్రతిఫలించినా అంతే ఉంటాడు కొంతమంది ఈ జీవుల్ని లెక్క జీవులు ఉన్నారు వీళ్ళు ఏమైపోతారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అవుతుంది డెమోగ్రఫీ అని ఇది ఉంటారు చూడండి అలా లెక్క పెడతారు ఈ లెక్కలన్నీ అర్థం లేనివి ఉద్యానవనంలో వంద హిమబిందువులు ఉన్నా వెయ్యి హిమ బిందువులు ఉన్నా లక్ష హిమబిందువులు ఉన్నా ప్రతిబింబముల సంఖ్య ఎంత ఉన్నా ఏమీ తేడా పడదు ప్రతిబింబములు ఎన్ని ఉన్నప్పటికీ ఉన్నది ఒకే ఒక బింబం అదే పరమాత్మ అటువంటి పరమాత్మ అంటే ముక్కలు ముక్కలు చేయడానికి వీలులేని పరమాత్మ ఆ పరమాత్మ యొక్క అంశలము మనము అనగా ఆ పరమాత్మస్వరూపులనే మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన